ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుస్మృతిపురాణానామాలయ కరుణాయవత్ోకంకర స్మృత్యనవకాశదోష ప్రసంగనవకాశదోష ప్రసంగా ఎప్పుడూ కూడా ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేయాల్సిందే వారు చెప్పింది మనం చేయకపోతే ఆ చెప్పిన వచనము వ్యర్థం అయిపోతుంది ఆర్గ్యుమెంట్ స్మృతి అంటే ఫలానా గొప్పవాళ్ళు స్మృతి చెప్పారు అది మనం చేయలేదనుకోండి అది ఎటు కాకుండా వ్యర్థం అయిపోతుంది ఆ మాట అలా అవ్వకూడదు కదా మాట స్మృతి వ్యర్థం కాకూడదు వీరి జీవితం వ్యర్థమైపోయినా పర్వాలేదు ఆ స్మృతి వ్యర్థం కాకూడదు అని ఆర్క్యుమెంట్ సో స్మృతనమ కాసు కాబట్టి కపిల మోహన్ సంతటివాడు చెప్పాడు ప్రధానము జగత్ కారణము అని కపిల మోహన్ సంతటివాడు చెప్పాడు ఈశ్వరుడు జగత్ కాదు ఈశ్వరుడు అనేవాడు ఎవడు లీడసలు ప్రధానమే జగత్ కారణము అని కపిలుడంతటి వాడు చెప్తే దాన్ని మీరు తోసిపుచ్చి పక్కన పెట్టేస్తే ఇంక కపిలుడు మరేమీ చెప్పలేదు అని చెప్పాడు ఆ ఒక్కదాన్ని మీరు తిరస్కారం చేసేసారనుకోండి ఇప్పుడు కపిలుడు అని వాడినే తిరస్కరించినట్లవుతుంది కపిలుడు ఈ వేదాంతంలో కొంత జ్యోతిషంలో కొంత మరో దాంట్లో కొంత చెప్పాడు అనుకోండి అప్పుడు మీరు పొందండి ఇది కాదన్నా అక్కడ స్థానం ఉంది కదా పొందండి ఇది తిరస్కరించినా ఆయన పతంజలి మహర్షిని ద్వైతా వంశంలో తిరస్కరించినా యోగాభ్యాసము ధ్యానము మొదలైన అంశాల్లో స్వీకరించడము పైగా ఆయన వ్యాకరణ పండితుడు కూడా వ్యాకరణ భాష్య మహాభాష్యం రాశాడు అది ఎత్తుమే పెట్టుకోవడము ఈ విధంగా పతంజలికి మేమేమి లోకేం చేయలేదయా ఈ ఒక్క ద్వైతాంశంలో ముటిగా ఆయన్ని తిరస్కరించాము అని మనం సర్దుబాటు అవకాశం ఉంది కపిలుడి దగ్గర ఏమీ లేదు ఆయన చెప్పింది వేదాంతం ఒక్కటే అది కొద్దిపాటి మీరు తిరస్కరించి పెడితే ఇంకా ఆయనకు లేకుండా అయిపోతుంది కాబట్టి కపిలుడు చెప్పిన మాటలు మనం స్వీకరించాలి అని ఆర్గ్యుమెంట్ దానికి వయ ఆగ్యం అంటే ఏంటంటే కపిలుడు చెప్పింది కపిలుడు గొప్పవాడిని స్వీకరిస్తే కపిలుడి చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పినవేనో ఎంతకుముందు స్మృతికారులు ఉన్నారు వాళ్ళందరినీ అవుతుంది కాబట్టి అన్యస్మృతి అనవకాశ దోష ప్రసంగం వస్తుందా కాబట్టి ఇది ఒక ఆరోగ్యం కాదు ఆ బేసిస్ మీద కపిలుడి యొక్క మాటను మనం స్వీకరించడం తగ్గదు అని సమాధానం ఆ ప్రకరణంలో ఉన్నాం మనం నాకు వరకు శక్యం కపిలాదీనా సిద్ధానా అప్రతిహతజ్ఞాన సిద్ధేరేక్షర్మానుష్ఠానాపేక్షా హి సిద్ధి సమోదనాలక్షణ తూర్వసిద్ధాయా శోదనాయా అర్థిమసిద్ధపురుషవచ వచనవసేన అతిహిక్తుం శాంతవ इनका मुझक वलत सीधव्यश्रयकनाया बहुत्वात्दा प्रदर्शि प्रकारेर स्मृतिप्रतिपत्त सिंह शुतिव्यपाश्रयादन निर्णयकारतंत्र प्रज्ञ नाकस्म स्मृति विशेष विषय पक्षपा क्यचि क्वचिपक्ष सुरुषमतिवैश्व्येण తత్వాస్థాన ప్రసంగా అదంత ఇండా వెరిగు తస్మాత్ స్మృతి విప్రతిపత్తిపన్యాసే శృత్యనుసార అననుసారర్గే ప్రజా సంగ్రహణీయాతి కపిలస్ జ్ఞానాతిశయ ప్రదర్శయంతీ ప్రదర్శి నయా శ్రుతిమ కపిలం మతం శ్రద్ధా శక్యం కపిలమి స్మృతి సామాన్య మాత్ర మాత్ర స్వాద అంతవరకు అది కూడా అయిందా చాలా అదే మరే నాకో అలాగే అనిపిస్తుంది విరోధే త్వనేక్ష అసతి హ్యనుమానర్థా స్మృతిమంతరణిపలభతే శక్యం సంభావం నిలిలిప్తావా అక్రల్ తర్వాత శక్యం కపిలాదీనా సిద్ధానా అప్రతిశతజ్ఞాన అంటే పైన చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏదైనా స్మృతికారులు ఫలా స్మృతికారులు చెప్పారు అది ప్రమాణము అని అనాలి అంటే ఆ స్మృతికారులు చెప్పిన వచనము శృతిలో ఉండే వచనానికి విరుద్ధము కాకూడదు అప్పుడు మాత్రమే ఆ స్మృతికారుల వచనాన్ని స్వీకరిస్తాము ఇక్కడ మూడు పక్షాలు శృతిలో చెప్పిందే స్మృతిలో చెప్పారు అనుకోండి మీరింక ఆలోచన లేకుండా స్వీకరించాలి స్థుతిలో చెప్పిన దానికి విరుద్ధంగా స్మృతిలో చెప్పారనుకోండి మీరింకా రెండో మాట లేకుండా తోసిపుచ్చాలి స్మృతిలో చెప్పింది స్థృతిలో ఎక్కడా కనబడలేదనుకోండి అప్పుడు కొంత శృతి నష్టమైనది కనుక ఆ నష్టమైన స్థుతిలో ఇది ఉండే ఉంటుందిలే అని ఊహ చేసుకుని స్వీకరించవచ్చును అని మూడు పట్టాలు అర్థమైందండి ఇప్పుడు ఈ కపిలుడు చెప్పింది చిరుతిలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దోషిపూర్చి ఇంకా దాంట్లో ఆలోచన ఏమీ లేదు అయితే దీని మీద పూర్వపక్షాలు ఏంటంటే చూడండి కపిలుడు మొదలైన వాళ్ళు సిద్ధులు గొప్ప మహా గొప్ప సిద్ధులు సిద్ధులంటే వాళ్ళు గొప్ప గొప్ప చేసి ఆ సత్యాన్ని తెలుసుకున్న మహాత్ములు ఏవేవో పవర్స్ ఉన్నాయి వాళ్ళకి సిద్ధాన్ని అలా వాడతారు మిస్టిక్ పవర్స్ ఉన్న వాళ్ళని సిద్ధులు అని అంటారు జ్ఞానులని అను సిద్ధులు రమణ మహర్షుని సిద్ధులని ఎవరో అంటూ ఏమని రమణ మహర్షుని జ్ఞానులు అంటారు బాబా గారు గులాబ్ బాబా గారు వాళ్ళని ఏమంటారు సిద్ధులు ఎందుకంటే లహరీ బాబా గారు ఓ రోజు పొద్దున్న పంజాబ్లో అమృత్సర్లో శిష్యుడి ఇంటికి వచ్చి ఆ శిష్యుడిని ఆశీర్వదించి వాళ్ళింట్లో కాఫీ తగి వెళ్ళిపోయారు కానీ అదే ఎనిమిదింటికి వెళ్ళిపోయారు కానీ తొమ్మిదింటికి అక్కడ టెహరీ గఢవాల్లో ఉత్తర ఒక శిష్యుడిని అనుగ్రహించారు అదే పొద్దున్న ఎనిమిదింటికి అమృత్సర్లో ఉన్నారు తొమ్మిదింటికి ఉత్తర కాశీలో ఉన్నారు అది ఎలా విమానం ఇచ్చినా కూడా టైం ఇంకో అరగంట ఎక్కువ పడుతుంది తప్ప గంట అలా పడుతుంది రెండు గంటలైనా పడుతుంది విమానం కంటే ఎక్కువ వేగంగా ఆయన అలా వెళ్ళగలిగారు అంటే ఆయనకి ఆకాశకమైన సిద్ధి కలదు నేను అలా చెప్తా ఇది ఒక యోగి ఆత్మకథ చదివితే మీకు ఆ సిద్ధుల గురించి తెలుస్తుంది శంకరాచార్యులు మొత్తం దేశం అంతా తిరిగారంటే నడిచి తిరిగారని కాదుగా నడిచి తిరిగితే ఆయనకు ఒప్పే అది నడిచి తిరిగి వాళ్ళు సాధారణంగా ఉన్నారు ఈ మధ్యన సైకిల్ యాత్ర భార సైకిల్ మీద భారతదేశ యాత్ర అని ఒక ఆయన జెండా ఒకటి పెట్టుకుని ఎప్పుడైనా విన్నారా న్యూస్లో వచ్చాడు అంతకంటే గొప్ప అవుతాడా కాబట్టి శంకరాచార్య అలా గాల్లో వెళ్ళిపోతా ఉంది అని మనవాళ్ళు కసలు చెప్తారు శంకర విజయంలో రా చుట్టూ పెట్టుకుంటారు లేదు అలా రాయడా భాష్యాలు గవతరం శంకరభాబుత్వాలు ఎప్పుడూ ఎక్కడ అలా చెప్పలేదు మనం ఇలా రాయకూడదు ఒకవేళ ఎవడైనా రాసినా మనం దాన్ని ప్రచారంలో పెట్టకూడదు ఎందుకంటే జనువుల దృష్టిని తప్పు వైపు మళ్లించినట్లు అవుతుంది జనువులు ఏం చేస్తారంటే వేదాంతాన్ని వదిలిపెట్టేసి తత్వాన్ని వదిలిపెట్టి సత్యాన్వేషణని మానేసి ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు వెనకాల పడి మూడు వ్యామోహితులయ్యేటువంటి ప్రమాదం ఉన్నది మనం జనులను ఆ విధంగా మధ్య పెట్టరాదు అనే జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు చూస్తే ఏం చేయాలో అర్థం కాదు జనం అలా ఉంటారు కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆయన సిద్ధుడు ఒక ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఈ సిద్ధుడంతో పేరు మీద కొంతమంది వచ్చి ఆయన ఏమంటున్నాడంటే జ్ఞానంతో దేవుణ్ణి పొందుతారనుకుంటే వారికి పాపం వస్తుందంటున్నారు జ్ఞానంతో దేవుణ్ణి పొందడమా దేవుణ్ణి పొందాలంటే ఒక సిద్ధ పురుషుడు యొక్క అనుగ్రహంతో శక్తిపాతంతో పొందాలే తప్ప జ్ఞానంతో దేవుణ్ణి ఎలా పొందుతాను నేను అని బోధగురువు అంటే బాధగురువే అని ఒక రైలు పెట్టి దానికి బోధగురువు అన్నా బాధగురు అన్నా ఒక రైలు పెట్టి ప్రచారం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు సిద్ధులు సిద్ధులంటే అర్థంలో తెలుసునండి మీకు సిద్ధులు మాట ఎక్కడైనా వారికి చదువు సంఖ్య ఉండక్కర్లేదు ఉండక్కర్లేదు అసలు జ్ఞానం ఉండ జ్ఞానం ఇది డిజెట్ వంటి చిత్రుడికి జ్ఞానము డిజట్ వంటి వాడు ఆకాశంలో వెళ్తుంటాడు ఇంకా ఏవేవో చేస్తాడు ఏవేవో యోగాలన్నీ చేస్తూ ఉంటాడు వాడికి వాడిని పట్టుకుని నువ్వేమో సూత్రాలు వచ్చినా వ్యాకరణం వచ్చినా జ్ఞానానికి సంబంధించిన ప్రశంస ప్రసక్తి చేస్తావు జ్ఞానం నీకు ఇలాంటి ఇదే తప్పు అని అలా కోప్ప సిద్ధులు అలా ఉంటారు ఈ కథలో అటువంటి సిద్ధులు ఈయన ఆయన చెప్పేటంటే ఆ మాటకి తిరుగు ఉండదు అప్రత్యేత జ్ఞానం వారు ఏది కలిగితే అదే జ్ఞానం వారి జ్ఞానానికి వారికి ఉన్న జ్ఞానము ఇప్పుడు ఉండదు వేదంలో ఇలా చెప్పారు అలా చెప్పారు ఇటువంటి ప్రసంగాలు మీరు చెయ్యనే వద్దు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే ఫైనల్ వేదాలు వేదంలో చెప్పిన దానికి అనుకూలంగా చెప్తే అది ఫైనల్ వ్యతిరేకంగా చెప్పే కూడా అదే ఫైనల్ కాబట్టి ఒక సిద్ధకుడు ఒక స్మృతికారులు చెప్పిన దాన్ని మీరు వేదంతో పోల్చుకుంటే పోల్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ సిద్ధులు చెప్పిన దాన్ని మాత్రం ఏ వేదంతో ఏ శాస్త్రంతో పోల్చడానికి వీలు లేదు సిద్ధులు చెప్తే అది విష్ణు సహస్రనామానికి పరంపర లేదు శివశాస్త్రనామానికి పరంపర ఉన్నది ఎలా చెప్తారంటే సిద్ధులు చెప్పారు అంటే ఇంకా దాని ని మీ పాండి మీ ప్రసక్తి పెట్టద్దు సిద్ధులు చెప్పారు కాబట్టి నిజానికి శివసహస్రనామం విష్ణు సహస్రనామానికి పేదడి చే అది ఇన్విటేషన్ ఉంది ఒరిజినల్ శివసహస్రనామం ఇన్విటేషన్ కానీ శివస్రనామానికి పరంపర ఉంది ఎవరు పరంపర మీరు రాసిపెట్టుకున్న మీరు ఎలా కావాలంటే అలా పరంపర రేపొద్దున బాబా సహస్రనాథాసి ఈ పరంపరకి ఇంకోటప్పుడు పరంపర మీరు రాసిపెట్టారనుకోండి అయిపోతుంది కాబట్టి ఇలా ఉంటారు లోకంలో మీకు సమకాలీన సమాజంలో ఉండేటువంటి ధర్మానికి సంబంధించిన ధోరణులు పోకటలు చాలా వెవితలలో వేసినవి కనపడతాయి వాటిని పరిశీలించి తిరస్కరించడానికి ఇది ఒక అవకాశం ఈ అధికరణం అలాంటి మనకి ఇస్తుంది అందుకోసం నేను అటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నాను మీకు అభ్యంతరం లేదని నేను ఆశిస్తాను సో సిద్ధుడి పేరుతోటి ఏది చెప్తే అదే జ్ఞానం సిద్ధుడి యొక్క జ్ఞానానికి వారి వారి జ్ఞానానికి అడ్డు అనేది ఏది లేదు కాబట్టి వేదం పక్కన పెట్టండి కపిలుడు చెప్పింది ఖాయం ఎందుకంటే కపిలుడు సిద్ధుడి గొనిక ఇది చేతున్న ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకని సిద్ధేరపి సాపేక్ష చూడండి స్మృతి శృతి సాపేక్షము స్మృతి యొక్క విలువ శృతిని అనుసరించడాన్ని బట్టి ఉంటుంది దాన్ని సాపేక్షము అంటారు స్మృతి శృతియే సాపేక్షముగా గలది అదేవిధంగా సిద్ధి కూడా సాపేక్షమే తప్ప నిరపేక్షము కాదు ఒకవేళ సిద్ధి నిరపేక్షము స్వతంత్రము అయినట్లయితే ఆ సిద్ధుని చెప్పిన మాటకి ఇంకా ఎదురు ఉండదు వేరని చెప్పని మరొకటి చెప్పని ఎక్కడ చెప్పింది ఫైనల్ అని ఒప్పుకోవచ్చు కానీ సిద్ధి అనేది సాపేక్షమే తప్ప నిరపేక్షము కాదు అసలు వీటికి సిద్ధి ఎప్పటి నుంచి వచ్చింది మీరు ఆలోచించాలి ధర్మానుష్ఠానాపేక్షాహి సిద్ధి శేవిటి సిద్ధికి సాపేక్ష అని ఎలా అయింది సాపేక్షము హీ బికాజ్ అందువలన అనగా సిద్ది అనేది ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ధర్మాన్ని అనుష్ఠించడం చేత సిద్ధి వచ్చింది కాబట్టి సిద్ధి నిరపేక్షంగా దేని అపేక్ష లేకుండా స్వతంత్రంగా ఉన్న ఒక లక్షణం ఏమీ కాదు వాడు ఒక ధర్మాన్ని అనుష్ఠించి ఆ సిద్ధిని సంపాదించాడు ఆ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది శృతి నుంచి వచ్చింది సచ ధర్మ చోదనాలక్షణ అంటే చోదనాన్ని ధర్మానికి డెఫినేషన్ చోదనాలక్షణంతో ధర్మ అనే సూత్రం ఉంది కాబట్టి ఆ ధర్మం యొక్క రూపం ఏమిటి లక్షణ అంటే రూపం ఆ ధర్మం యొక్క రూపం ఏమిటి ధర్మం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఏమంటే టీవీ ఎలా ఉంటుందని అడిగాడనుకోండి టీవీ ఎప్పుడు చూడని వాడు టీవీ ఎలా ఉంటుందని అడిగాడనుకోండి ఇప్పుడు ఏం చెప్తారు అదే ఉన్నాయా పెట్టిగా ఉంటుంది ముందు ఒక ఎలక్ట్రిక్ ఛాన లాగా ఉంటుంది పక్కన స్వీచ్లు ఉంటాయి ఆ ఛాన మీద బొమ్మలు కనపడతాయి వెంటకాలు ఎంత పెద్ద పెట్టిగా ఉంటుంది అని చెప్పాలి పూర్వకాలం తింది అలా ఉంది ఓ అలాగా లక్షణము అంటు కాబట్టి లక్షణం అనగానే రూపము అలాగే ధర్మము యొక్క రూపం ఏమిటి ఏదో ఏదో దంచు సోహం ఇదా ధర్మం అని అంటే చూడకం శోధనాలక్షణోత్మ శోదన అంటే విధి ఇది చేయాలి ఇది చేయకూడదు డౌ షల్ టు డూ దిస్ డౌ షల్ట్ నాట్ అది అదే ధర్మం యొక్క లక్షణం కాబట్టి ఏది ఏదైతే చేయాలని వేదం చెప్పిందో అదంతా ధర్మము ఏది చేయకూడదని చెప్పిందో అది అధర్మం కనుక దాన్ని మానేసి కూర్చుంటే కూడా ధర్మం కిందకే లెక్క ఆ విధంగా చేయకూడని పనులను మానివేసి వేదం చేయమని చెప్పిన వాటిని అనేది చేయబట్టి వీడికి సిద్ధి లభించింది కర్మ కానీ మరొకటి కానీ వేదం చెప్పిన దాన్ని అనుసరించబట్టే ఉపాసన కూడా కావచ్చు దాన్ని వీడికి సిద్ధి వచ్చింది కాబట్టి సిద్ధి స్వతంత్రంగా వచ్చిన సిద్ధి కాదు ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి స్టూడెంట్స్ కి కాన్స్టిట్యూషన్ బట్టి వీళ్ళ కాన్స్టిట్యూషన్నే మేము తల్లేస్తామంటే అక్కడ కుదుర్తుందో ఒప్పుకోగల అలాగే వేదము వేదము చెప్పిన ధర్మము దాన్ని అనుష్ఠించడము దాన్ని బట్టి సిద్ధి ఆ సిద్ధి పట్టుకుని ఆ వేదాన్ని మేము తోసేస్తాము అన్నానికి ఉండదు తతశ పూర్వసిద్ధాయా చోదనాయ అర్థ నా పశ్చిమ సిద్ధ పురుషవచనవచేన అతిశయించు శక్యే చూడండి వీడు వేదం ఉందా వీడి సిద్ధి ముందా వేదం ముందు వేదం పూర్వమే సిద్ధమై ఉన్నది సిద్ధించి ఉన్నది ఆ వేదం చెప్పింది ఇదే ధర్మము అని ఆ ధర్మాన్ని పట్టుకుని వీడు ఆచరించాడు దాన్ని బట్టి వీడికి ఒక సిద్ధి వచ్చింది కాబట్టి పశ్చిమ పశ్చి తరువాతి కాలంలో వచ్చిన సిద్ధిని పట్టుకుని ఆ వ్యక్తి తాను ఒక మాట చెప్పి ఆ మాటని పట్టుకుని ఆ ముందు సిద్ధించి ఉన్న వేదవచనాన్ని తిరస్కరించటము సంభవము కాదు తెలిసిందాన్ని కాబట్టి వీడికి సిద్ధి రావడానికి మూలమే వేదము యొక్క విధి పూర్వ సిద్ధమై ఉన్న ఇంతకుముందే సిద్ధించి ఉన్న వేదాన్ని బట్టి వీడికి ఓ వచ్చింది ఆ పవర్ని ఆశ్రయంగా చేసుకుని వాడు ఒక మాట చెప్తే ఆ మాటని పట్టుకుని వేదాన్ని త్రోసిపుచ్చటము అంగీకారము కాదు ఎందుకంటే వాడు సిద్ధి స్వతంత్రమైన సిద్ధి అని కాదది ఇది సాపేక్షమైనటువంటి సిద్ధియే తర్వాత సిద్ధవ్యపాశ్రయకల్పనామీ బహుత్వా సిద్ధానాన్ని ప్రదర్శితే ప్రకారమృతిపత్తం సత్యాం నా స్మృతివ్యపాశ్రయాత్ నిర్ణయకారణమస్ తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్ లెట్ ఇస్ అగ్రీ సిద్ధుని యొక్క వచనాన్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది సిద్ధం వ్యపాశితయా వ్యపాశ్చిత కల్పనాయామపి వ్యపాశ్చితము ఆశ్రయించుత స్వీకరించుట మనం సిద్ధుని యొక్క వచనమును స్వీకరించాలండి దాన్ని త్రోసిపుచ్చడానికి వీలు లేదు వేదం చెప్పింది గొప్పదమేం కాదంటలేదు ఈయన సిద్ధపురుషుడు ఈయన మాటను మనం పట్టుకోవాల్సిందే స్వీకరించవలసినదే అని మీరు ఆర్గ్యూ చేసినప్పుడు కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ ఒకటి పెట్టారనుకోండి అంటే పైన జగన్ మహర్షి ఏమన్నాడంటే వెరీ ఫైనల్ ఈజ్ వేదము అని ఆయన చెప్పి పెట్టాడు దాని మీద సిద్ధుడు కాదు ఫైనల్ వేదము ఫైనల్ అని చెప్పి పెట్టాడు ఒకసో సిద్ధుని వచనమును కూడా మనము స్వీకరించవలసినదే అని మనం అంగీకరించామనుకోండి అంగీకరించినప్పుడు కూడా మేము పైన చూపించిన విధంగా సిద్ధుడు ఒకడైనే కాదుక బహుత్వా సిద్ధాన సో పూర్వ ప్రదర్శి ప్రదర్శితైన ప్రకారేనా పైన మేము చూపించాము అదేమని ఈ సిద్ధులు ఒకళ్ళు కాదుక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది ఉన్నాము అందరూ సిద్ధులే ఈ సిద్ధుల్లో ఏ సిద్ధుడి మాట పట్టుకోవాలి మీరు ఇప్పుడు పుట్టమర్తి బాబా గారు ఓ సిద్ధులు ఇంకో సిద్ధులు మనకి తెలుసున్న సిద్ధులు వీళ్ళిద్దరు ఇంకొంచెం మీరు బెంగాల్ వెళ్తే అక్కడ ఇంకో సిద్ధులు ఎవడో ఉన్నారు అంటే ఉత్తర కాశీ వైపు ఇంకా ఎవరో సిద్ధులు ఉన్నారు పంజాబ్ వెళ్తే అక్కడ సిద్ధులు తేల్తారు పంజాబ్లో సిద్ధులు వస్తూ వస్తూ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాం కనుక ఉత్తరం వైపు మనం వెళ్ళలేదు కనుక గరిశ పర్వతం దాటి మనం వెళ్ళలేదు ఇక్కడ హైదరాబాదులోనే సెటిల్ అయి ఉన్నాం కనుక మన ప్రాణానికి ఇద్దరు సిద్ధులు కనపడుతున్నారు ఇటు షెడ్డీ బాబా గారు శుద్ధుడు అటు పుట్టపర్తి బాబా గారు సిద్ధులు ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పింది ఒకటే అయితే సమస్య కాదు ఇద్దరు వేరు వేరుగా చెప్పారు ఇప్పుడు ఏ సిద్ధులు కొనుక్కోవాలి బాబా గారు చెప్పారు నేను షెడ్డీ బాబా గారు అవతారము అప్పుడు షెడ్డీ బాబా గారు శిష్యులు అన్నారు నేను ఫైనల్లో ఇంకా నేను అవతారాలు రానని షెర్డీ బాబా గారు బతికున్నప్పుడు చెప్పారని వీరిలో ఉంటున్నాను మీ విలో ఎవరైనా చెప్పి చూస్తే ఓ రకంగా ఉంది చెప్పి చూస్తే ఇంకో రకంగా ఇప్పుడు ఏ సిద్ధుల్ని వేదం వద్దులండి కొన్ని వేదాన్ని పక్కన పెట్టండి ఎంతమంది ఉన్నారు కదా బహుత్వా సిద్ధ తర్వాత ఇప్పుడు మనకి ఆ సిద్ధుడు చెప్పిన వచనములో మనకి విరోధం వచ్చింది స్మృతి విప్రతిపత్తి సత్యా విప్రతిపత్తి అంటే దాన్ని తెలుసుకోవటంలో మనకు సరిగ్గా తెలియడం లేదా ప్రతిపత్తి అంటే జ్ఞానం విప్రతిపత్తి అంటే విపరీత ప్రతిపత్తి అంటే వేదంలో చెప్పిన దానికి విరుద్ధంగా ఈ స్మృతికారుడు కపిలు చెప్తున్నాడు ఈయన సిద్ధ అలాగే ఇంకా ఇంతక ఇంకా ఇతర సిద్ధులు ఉన్నారు మనువు పరాశరుడు యాజ్ఞవక్యుడు మొదలైన సిద్ధులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ చెప్పిన దానికి అడ్డంగా అడ్డగోలుగా ఏం చెప్తున్నాడు అక్క విరోధం ఉన్నది ఈ రకంగా సిద్ధులు అనేకంగా ఉండి వాళ్ళు చెప్పే స్మృతులు అనేకముగా ఉండి ఆ స్మృతులలో వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు భిన్న భిన్నాలుగా ఉన్నప్పుడు ఏం చేయాలి అప్పుడు సిద్ధపురుషుడి మాటను తోసుకూర్చడం కుదరదు అని ఆర్థిక అలా నిలబడుతుంది నిలబడదుగా ఎందుకంటే సిద్ధపురుషుడు ఒక్కడైతే నిలబట్ట చూడాలి ఒక్కటి కాదు అనేక మంది ఉన్నారు ఈ అనేక మంది ఒకటే విషయం చెప్పారనుకోండి అప్పుడు కూడా దాన్ని నిలబెట్టవచ్చు వీళ్ళు పరస్పర విరుద్ధంగా చెప్తున్నారు వీళ్ళు చెప్పిన దానికి శృతికి సరిపడిందనుకోండి అప్పుడు కూడా నిలబెట్టవచ్చు వీళ్ళు శృతికి విరుద్ధంగా చెప్తున్నారు ఇప్పుడు దేన్ని మనం ఏ ఆశ్రయించాలి ఏ సిద్ధ పురుషుని ఆశ్రయించాలి అంటే మనకు ఒక్కటే ఒకటే పద్ధతి మనం సిద్ధ పురుషుణ్ణి ముందు శృతిని పట్టుకోవాలి శృతి వ్యపాశయా అన్యత నిర్ణయ కారణం నాస్తి శృతిని పట్టుకుని దాన్ని అవగాహన చేసుకుని దాని బేసిస్ మీద ఈ వివిధ సిద్ధ పురుషుల ఆకలనము చేసి అంటే చేసి ఆ శృతికి అనుకూలమైన దానిని స్వీకరించడం తప్ప మరో విధంగా నిర్ణయించటానికి తగిన హేతువు ఏదీ లేదు కాబట్టి ఇప్పుడు పుట్టపట్టబాబా గారిని పట్టుకోవాలా షెడ్డీ బాబా గారిని పట్టుకోవాలా అని అలాంటి సంకేతంగా వచ్చినట్లయితే మనం ఏం చేయాలి వారి చెప్పినటువంటి వచనములను వేదవచనములతో పోల్చి చూసుకుని ఎవళ్ళు వేదం చెప్పినా అనుకూలంగా చెప్పారో దాన్ని పట్టుకోవాలి తప్ప వేద విరుద్ధంగా చెప్పిన దానిని తిరస్కరించడానికి వెనుకాడరాదు తెలిసిందండి కాబట్టి ఆయన సిద్ధుడని చెప్పేసి ఆ సిద్ధుడనే పేరు ఒకటి పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవస్థలు చేయటానికి వీలు లేదు తర్వాత జనులు ఉంటారు ఈ మాట ఇంతకు ముందు వచ్చింది జనులలో రెండు రకాలు ఒక స్వతంత్రమైన ప్రజ్ఞ కలవాడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పరిశీలించి ఆలోచించి తమకు నచ్చేటటువంటి పద్ధతిని యోగ్యమైన పద్ధతి ఏదో వాళ్ళు సెటిల్ చేసుకుని ఆ మార్గాన్ని వాళ్ళనిపిస్తారు కానీ జనులు అలా ఉండరు సామా అలాగా స్వతంత్రమైన ప్రజ్ఞల వాళ్ళు ఒకళ్ళు ఉంటే స్వతంత్ర ప్రజ్ఞలు లేని వాళ్ళు అంటే పరతంత్ర ప్రజ్ఞలు వాళ్ళకి తెలుసున్నదల్లా ఇతరులు చెప్పిన దాన్ని బట్టి తెలిసిందే తప్ప వీడంతటా వీడు ఆలోచించి తెలిసినది ఏమీ లేదు అటువంటి వాడిని ఏమంటారు పరతంత్ర ప్రజ్ఞులు అంటారు సో ఇప్పుడు స్వతంత్ర ప్రజ్ఞుల విషయంలో వాడు స్మృతిని వివిధ స్మృతులను పరిశీలించి ఆకలనము చేసి ఏ సిద్ధ పురుషుని యొక్క వచనము స్మృతి కనురూపము తెలుసుకుని వాడు దాన్ని అనుసరిస్తాడు వాడు స్వతంత్రమైన ప్రజ్ఞ గలవాడు అలా ఉంటాడు కానీ జనులు స్వతంత్ర ప్రజ్ఞులేమీ కాదు వాడు పరతంత్ర ప్రజ్ఞులుగా ఉంటారు వాళ్ళకి ఎంతసేపు వారికి తెలుసున్నదల్లా వారి పాండిత్యం అంతా ఇతరులు తయారు చేసి పెట్టిన పాండిత్యమే తప్ప వాడు క్రియేటివ్గా ఒక సృజనాత్మకతతో కూడిన అంతఃకరణంతో వాడు ఆలోచించి తెలుసుకున్నది ఏది లేదు నిజం చెప్పాలంటే వాడికి ఏది ఆలోచించాలో తెలిసే తప్ప ఎలా ఆలోచించాలో వాడు ఎరుగరు ఇప్పుడు మన పండితులు ఉంటారు వాళ్ళు ఎలా ఆలోచించాలో వాళ్ళు ఎరుగరు వాళ్ళకి తెలుసున్నదల్లా ఏది ఆలోచించాలో మాత్రమే తెలుసు ఎలా ఆలోచించాలో వాళ్ళు జరుగుతారు ధర్మం అని ఉందనుకోండి వెంటనే పూర్వశ్రీ మొదలు జానం లెక్క కంఠస్థం చేసి పెట్టుకున్నది వాళ్ళు ఇస్తాడు తప్ప అది చెప్తాడు తప్ప స్వతంత్రంగా ఆలోచించడం మానేసి కొన్ని తరములు వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించడం మానేసి చాలా స్వతంత్రంగా ఆలోచించాలంటే బుద్ధికి కొంచెం పదులు పెట్టాలి తిండి అది కొంచెం తగ్గించి కొంత ఎక్సర్సైజులు ప్రాణాయామం మొదలైనవి చేసి స్వతంత్రంగా ఆలోచించాలి అలా మనం స్వతంత్రంగా ఆలోచించక్కర్లేదు మనం ఆలోచించాల్సిందంతా ఇప్పుడంతకుముందే ఆలోచించి పెట్టేశారు మహర్షులు ఆ పుస్తకాలు మన ఉన్నాయి మనం చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పినట్టుగా చేయడం కాబట్టి మా గురువు గారు చెప్పారు ఏమైనా ఈ శివలింగానికి రోజు చేయడానికి చెప్పారు కాబట్టి అది చేసేయడం తర్వాత ప్రసాదం అది పుచ్చుకుంటూ ఉండడం ఆ గురువు గారు చెప్పిన ఆశ్రమంలో కూర్చుని విశ్రాంతిగా ఆశ్రమం చేస్తూ ఉంటాం ఆయన పుస్తకాలు ఏవో రాయలేదు ఆయన పైనుంచి పుస్తకాలు వచ్చాయి అవి చలిదేసుకుంటూ ఉండడం సో తర్వాత శాస్త్రం పేరుతోటి రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం ఏది చెప్పారో అదే మళ్ళించుకుంటూ కూర్చోవడం అంతే తప్ప కొత్తగా ఆలోచించాల్సినటువంటి పని మనకి లేదు దీనికి నేను ఉదాహరణ చెప్పమంటారా మీరేమనుకోరు కదా దుర్ముఖి నామ సంవత్సరం రాబోతుంది త్రిముఖి నామ సంవత్సరంకు రాజు ప్రజాపతి కాబట్టి ఈ సంవత్సరము వర్షములు ఓ మోస్తరుగా పడును అని మొదటి వాక్యం మొదటి హెడింగ్లో రెండవ వాక్యం పంటలకు అధిపతి సస్యాధిపతి శుక్రుడు కాబట్టి ఈ సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశము కలదు అక్కడే అక్కడే అక్కడికి అక్కడే ది పేరాది పేరా కాదు హెడింగ్ మూడవది ఈ సంవత్సరము జనాధిపతి అంగారకుడు జనం అంటే సొసైటీకి అధిపతి అంగారకుడు కాబట్టి మంచి వర్షములు పడి సస్యశ్యామలుగా ఉండుకు అవకాశం ఎంత అయ్యి కలదు అక్కడికక్కడే అక్కడికక్కడ మొహి నాలుగవది కుజుడు అంతరిక్షాధిపతి కుజుడు అంతరిక్షానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు దుష్టగ్రహము కనుక ఏడాది వర్షములు పడేటువంటి అవకాశం చాలా చెడ్డగా ఉన్నది అక్కడికి అక్కడే అయితే నా సంఖ్య ఒక్కసారి అందుకున్న తమ్ముడు ఎగ్జాంపుల్ సంఖ్యలో పుస్తకం ఉండాలి మంచాంగం మంచాంగం అంటే పుస్తకాల ఉందా దాంట్లో అంటే అదే ఉంది తప్ప పుస్తకం ఏం లేదని అక్కడ ఓ పుస్తకంలో అక్కడికి అక్కడే అంటే అతను స్వంతంగా ఆలోచించదు అతని ఆలోచన ఎలా ఉంటుందంటే సంవత్సరాధిపతి ప్రజాపతి ఓ శ్లోకం ఉంది ప్రజాపతి అధిపతి చేతి వర్షాభావంలో విద్యతే అది రాక్ష తర్వాత కుజ సస్యాధిపతి అని ఉంది మళ్ళీ కుజుడు సస్యాధిపతి అయితే ఉండవు సమస్యలు వస్తాయి అని ఉంది మళ్ళీ అది రాక్ష డజెంట్ థింక్ నేను చెప్పవలసింది ఏంటంటే అతను ఆలోచించడం మానేసి చాలా అతను ఆలోచించడు అతని గురువు గారు ఎప్పుడు ఆలోచించలేదు గురువు గారు గురువు గారు ఎప్పుడో ఆలోచించాలి వీళ్ళు ఎప్పుడూ ఆలోచించాలంటారు అలాగే ఆ శ్లోకాలు ఇవ్వకుండా పెట్టుకుని రాసిస్తూ ఉంటారు ఎప్పుడూ ఆలోచించడం అనేది లేదు దాంతో ఏమవుతుంది నాలుగు మాటలు రాసేప్పటికీ మొదటి మాటలో వర్షాలు బాగుంటాయి రెండవ మాటలో వర్షాల భావం మూడవ మాటలో అతివృష్టి నాలుగవ మాటలో కరువు అక్కడికి అక్కడే అనే మనం రాస్తున్న పైన రాసిన దానికి విరుద్ధంగా ఉందని కూడా ఆలోచన మనం అడిగే ఉల్పడింది దాన్ని నెనేజ్ చేయమంటావాల్సిన శ్లోభం చూపిస్తారు వీళ్ళు పరతంత్ర ప్రజ్ఞలు వేళకస ప్రజ్ఞ అంతా కూడా పరతంత్రం మీకు తెలుసా సూర్యుడు అడ్మినిస్ట్రేటర్ సూర్యుడు అడ్మినిస్ట్రేటర్ చంద్రుడికి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చేతగాని వాళ్ళు అంటే ఏంటన్నమాట సూర్యుడు చంద్రుడు గ్రహాలని మనిషి వీడి వీడి పుట్టిన తేదీ తోటి గ్రహాలు ముడిపడి ఉంటాయి కదా వీళ్ళు ముడిపెడతారు కదా కాబట్టి చూస్తారు చూసి వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ పనికిరాడ వాడు పలుకుని ఇల్లాల్లో పడుకుని తిత్తి నమ్ముతూ ఉంటారు వాడిని చూపించి వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ పనికిరాడే అడ్మినిస్ట్రేషన్ పనికి వస్తాడా పనికిరాడానికి వాడు పెరిగి పెద్దయే వాడు చదువు సందేహాన్ని పట్టుకుంటుంది తప్ప ఇప్పుడే సూర్యుడు చంద్రుడు బట్టి అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే వీళ్ళ మొహం అలా ఇలా చెప్పాడంటే చూసుకోకపోతే ఇంట్లో దీంట్లో ఎక్కడ రెండు చూడడం చెప్పివే చెప్పు ఐదులో ఉన్నాడు మరి ఐదులో ఉంటే అడ్మినిస్ట్రేషన్ పనికి కష్టం ఉంది కదా మరి చేస్తే ఆయన రైట్ అలా బాబా ఇది అలా కాబట్టి ఏది ఆలోచించాలో ఎదుగుదే తప్ప ఎలా ఆలోచించాలో ఎదుగుతారు జనం అందరూ స్వతంత్రంగా ఆలోచించి వాళ్ళు ఉండరు పరతంత్ర ప్రజ్ఞలు ఉంటారు వాళ్ళకేమిటంటే సో వాళ్ళకి అఠాప్తిగా ఒక అనేక స్మృతులు ఒకే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు వాటిని అన్నింటినీ పరిశీలించి ఒకనొక స్మృతి పక్షాన్ని మనం వహించాలి మిగతా స్మృతుల్ని పక్క పెట్టాలి అనే తెలివితేటలు వాళ్ళకు ఉండవు వాళ్ళకు కాబట్టి వాళ్ళు కర్వ్యులుండే పట్టుకుంటారు మీ సొమ్మే పోయి అనే అదో సంథింగ్ లైక్ అంటే ఆర్గ్యుమెంట్ ఇస్తారు మీరు